బ్రహ్మవేదం ఇదం సర్వం ఇది వాక్యే బ్రహ్మపద సర్వపదయోహో సమానాధికరణ్యం బ్రహ్మవేదం సర్వం ఆత్మవేదం సర్వం అని చెప్పుకున్నామే అక్కడ బ్రహ్మ పదము మరియు సర్వం అనేటువంటి పదం ఈ రెండిటికి సమానాధికరణ్యం ఉన్నది అంటే ఏక విభక్తికములు ఉన్నాయి సమానం అంటే ఏకం సమాన విభక్తి అంటే ఏక విభక్తి కలిగినటువంటి పదాలు ఉన్నాయి ఆ ఏక విభక్తి కలిగినటువంటి పదాల్లో అభేదార్థమును బోధించడం జరుగుతుంది అయితే సమానాధికరణ్యం అంటే ఏమిటి స్వామీజీ అని ఒకవేళ మీరు అడుగుతారేమో అని గ్రంథకర్త స్వయంగా లక్షణం చేస్తున్నాడు చూడండి కంఠస్థం చేసుకోండి సమానాధికరణ్యం అంటే సమానాధికరణ్యం నామా ఏక విభక్తికత్వే సతీ భిన్న ప్రవృత్తి నిమిత్తానం శబ్దానం ఏకస్మిన్ అర్థే వృత్తి సమానాధికరణ్యం ఇది సమానాధికరణ్యం యొక్క లక్షణం ఏక విభక్తికే సత్ ఒకే విభక్తి ఉంది బ్రహ్మ శబ్దము సర్వం శబ్దము రెండిట్లో సమాన విభక్తి ఉంది ఒకే విభక్తి ఉంది అంటే ప్రథమ విభక్తి ఉంది ఈ విభక్తి అంటే ఏంది స్వామీజీ అని అంటారేమో వ్యాకరణ జ్ఞానం ఉన్న వాళ్ళకి ఈ విభక్తి అని అంటే ఏడు విభక్తులు నడుస్తాయి ప్రథమా విభక్తి ద్వితీయ విభక్తి తృతీయ విభక్తి చతుర్థీ విభక్తి పంచమీ విభక్తి షష్ఠి విభక్తి సప్తమి విభక్తి ఇంకొకటి సంబోధన ప్రథమాని కూడా ఉంటుంది ఇవన్నీ శబ్దాలు నడిపించేటప్పుడు ఇవన్నీ వస్తాయి వ్యాకరణ విద్యార్థులకు తెలుసు ఏ విధంగా రామశబ్దం మీరు కంటస్థం చేసి ఉన్నారు రామా రామౌ రామా ప్రథమా విభక్తి రామం రామౌ రామాన్ ద్వితీయ విభక్తి రామేణ రామాభ్యాం రామైహి తృతీయ విభక్తి ఈ విధంగా ఉంటాయన్నమాట ఇక్కడ బ్రహ్మశబ్దము మరియు సర్వశబ్దము ప్రధమే ఏక విభక్తిలో ఉన్నాయి మరియు ఈ రెండింటి యొక్క వాచ్యార్థం చేత వాటి ప్రవృత్తి కూడా భిన్న భిన్నంగా ఉంది సర్వం ఈ సమస్త దృశ్యమాన జగత్తు దీని వాచ్యార్థం వేరే అయ్యిందా లేదా సర్వం శబ్దానికి వాచ్యార్థం ఎవరు నామరూప ప్రపంచము బ్రహ్మమనే శబ్దానికి సత్తు చిత్తు ఆనందం లేదా అస్థిభాతి ప్రియమైనటువంటి చైతన్యము ఆ బ్రహ్మ శబ్దం యొక్క ప్రవృత్తి వేరే ఉంది బ్రహ్మం అంటే వ్యాపకమైనటువంటి చైతన్యము సర్వం నామరూపాత్మకమైన ప్రపంచము ఈ రెండు శబ్దాల యొక్క భిన్న ప్రవృత్తి ఉన్నది అంటే వాటి వాటి వాచ్యార్థాలు భిన్న భిన్నంగా ఉన్నాయి వేరు అర్థాలను బోధిస్తున్నాయి వాటి ప్రవృత్తి వేరువేరు వైపులా ఉంది సర్వం నామరూప ప్రపంచమైంది బ్రహ్మం వ్యాపకమైనటువంటి చైతన్యం శబ్ద ప్రవృత్తులు భిన్న భిన్నంగా ఉన్నాయి కానీ ఏకస్మిన్న అర్థే వృత్తి భిన్న భిన్న ప్రవృత్తములు అయినప్పటికీ కూడా భిన్న భిన్న అర్థాలను వదిలి ఒకే అర్థాన్ని బోధిస్తున్నాయి ఎందుకు ఇదంతా బ్రహ్మమే అని మనం ఏమంటున్నాం ఇదంతా బ్రహ్మమే అన్నప్పుడు రెండున్నాయా ఒకట చెప్పు ఒకే అర్థం నందు బోధింపబడుతున్నాయి భిన్న ప్రవృత్తి నిమిత్తానం శబ్దానం ఏకస్మిన్న అర్థే వృత్తి సమానాధికరణ్యం ఇది లక్షణము కంఠస్థం చేసుకోండి సమాన విభక్తికమైనటువంటి పదార్థాల్లో సమానాధికరణ్యం ఉంటుంది కదా ఈ సామానాధికారణ్యము అనేక ప్రకారాలుగా ఉంటుంది ఆధ్యాత్మిక సామానాధికరణ్యం ఉంటుంది గౌన సమానాధికరణ్యం ఉంటుంది ముఖ్య సమానాధికరణ్యం ఉంటుంది బాధ సామానాధికరణ్యం కూడా ఉంటుంది నాలుగు ప్రకారాలుగా సామానాధికారణ్యం ఉంటుంది సింహోయం దేవదత్త అన్నామనుకోండి ఈ దేవదత్తుడు సింహం అయ్యా దేవదత్తుడు అంటే ఒక మనిషి కదా మనిషి సింహం ఎట్లయితేడు చెప్పండి పశువు వేరు మనుష్యుడు వేరు కదా ఈ మనుష్యుడు పశువు ఎట్లయితాడు చెప్పండి సంభవించదు కదా కానీ సింహోయం దేవదత్త దేవదత్త సింహ రెండు సమాన విభక్తికర శబ్దాలు ఉన్నాయి ఇక్కడ అలాంటప్పుడు సమాన విభక్తి ఉన్నాయి కాబట్టి అవి ఏకార్థంనే బోధిస్తాయి కానీ అభేదం సంభవించదే సింహం వేరు పురుషుడు వేరు ఎట్లా సంభవిస్తుంది అనంటే సింహంలో ఉన్నటువంటి గుణములు ఏవైతే ఉన్నాయో శౌర్య క్రౌర్యాది గుణములు ఏవైతే ఉన్నాయో ఆ గుణములు దేవదత్తుల్లో ఉన్నాయి కాబట్టి ఆ గుణాలను తీసుకొని ఈ సింహం వలె ఉన్నాడయ్యా ఈ దేహదత్తుడు అందుకని సింహోయం దేవదత్త అని వ్యవహారం జరుగుతుంది అంతేగాని అతడు సింహం కాలే కానీ సింహం యొక్క గుణాలు ఉన్నాయి గుణాలను తీసుకొని చెప్పడం వల్ల అక్కడ గౌణ సమానాధికరణ్యం అంటారు గుణాలను తీసుకొని చెప్పడం వల్ల అక్కడ సింహానికి ఆ దేవదత్తునికి సమాన విభక్తిక శబ్దాలు ఏవైతే ఉన్నాయో సమానాధికరణ్యం ఉన్నదో అది ఏ సమానాధికరణ్యం అయ్యా అంటే గౌణ సమానాధికరణ్యం అంటారు అట్లే అయం సర్ప అన్నామనుకోండి ఇది సర్పం ఉన్నది అయం అనేది ప్రథమ విభక్తి సర్ప అనేది ప్రథమ విభక్తి అయం శబ్దానికి వాచ్యం రజ్జువు సర్పం అనే శబ్దానికి సర్పం రెండు భిన్న భిన్న ఉన్నాయి కానీ రెండిటికి రెండు ఏక విభక్తికములు ఉన్నందువలన రెండు అభేదార్థాన్నే బోధిస్తున్నాయి ఒకే అర్థాన్ని బోధిస్తున్నాయి కానీ సర్పానికి రజ్జువుకు ఎట్లా అభేదం సంభవిస్తుంది అని అంటే ఆధ్యాత్మిక అంటారు అధ్యాస చేత రజ్జునే తాడుగా మనము పిలుస్తున్నాం అంతే భ్రాంతి చేత తాడును పామును ఒకటిగా చెప్తున్నాం అయం సర్ప అని అంటూ ఇది ఆధ్యాత్సమానాధికారణ్యం అంటారు ఇక ముఖ్య సామానాధికారణ్యం ఆ ఉపాధిని కనుక తీసినట్లయితే ఆ మహాకాశానికి ఘటాకాశానికి అభేదము ముఖ్యం ఉన్నది ఎందుకు ఘటంలో ఉన్నది మహాకాశమే మళ్ళీ ఘటం బయట ఉన్నది మహాకాశమే ఉన్నది ఒకటే కాబట్టి ఆ ఘటాకాశానికి మహాకాశానికి ముఖ్య సమానాధికరణ్యం అంటారు అట్లా కూటస్థ బ్రహ్మలకు ముఖ్య సమానాధికరణ్యం ఉంటుంది దార్ష్టాంతంలో కూటస్థ చైతన్యము ఉపాధి రహితం దేహాది సంఘాతాన్ని మనం వేరు చేసి ఆ అధిష్టానభూతమైనటువంటి కూటస్థ చైతన్యం మాత్రం గ్రహించి మరి అక్కడ ఈ పిండ బ్రహ్మాండాలు ఏదైతే బాహ్యమైనటువంటి ఉపాధులు ఉన్నాయో వాటి అన్నది ప్రపంచాన్నంతటిని అక్కడ మిగిలింది శుద్ధ చైతన్యం వ్యాపక చైతన్యం ఇది కూటస్థ చైతన్యం ఆ శుద్ధ చైతన్యము కూటస్థ చైతన్యము రెండు పృథక్ ఆ శుద్ధ చైతన్యమే కూటస్థ చైతన్యం ముఖ్య ఆభేదం ఉన్నది ఇది ముఖ్య సమానాధికరణ్యం అంటారు ఇక ఇప్పుడు మనం ప్రస్తుతం చెప్పుకుంటున్నామే ఇక్కడ సామానాధికారణ్యము ఇది బాధ సామానాధికారణ్యం అంటారు అంటే ఈ నామరూపాలను బాధ చేసి ఆ నామరూపాలలోనే ఉన్నటువంటి అస్థి భాతి ప్రియ రూపమైనటువంటి ఏ చైతన్యం ఉన్నదో ఆ చైతన్యము మరియు ఇక్కడ ఈ జీవ చైతన్యం జీవ చైతన్యంలో కూడా ఏదైతే ఉపాధి ఉండదో దాన్ని తీసేసినట్లయితే బాధ్ చేసినట్లయితే అంటే జీవుడు బాధ అయిపోయి బ్రహ్మంతో ఐక్యమవుతాడు అయితే జీవుడు బాధ అయిపోయిన తర్వాత కూటస్థ రూపుడైతాడు కూటస్థ రూపుడైన తర్వాత అప్పుడు ముఖ్య సమానాధికారి చదివే బ్రహ్మంతో అభిన్నుడు అవుతాడు ఇది బాగా తెలుసుకోవాలి జీవుణ్ణి బాధ చేసిన తర్వాత కూటస్థుడతాడు కూటస్థుడైన తర్వాత అప్పుడు బ్రహ్మంతో అభిన్నం చేస్తామని వివరణ మతానుసారంగా ప్రతిబింబము మిథ్యా కాదు వివరణాచారులు మరియు సర్వాజ్ఞాతములు సంక్షేమ శారీరకారులు ప్రతిబింబము మిథ్యా కాదు సత్యమే అంటారు మరి బాధ అయిపోతుంది కదా అనంటే ఉపాధి బాధ అవుతుంది ఉపాధి వల్ల ఆ ప్రతిబింబంలో ఉన్నటువంటి ధర్మాలు బాధ అయిపోతాయి ప్రతిబింబం మాత్రం బాధ కాదు ప్రతిబింబం బింబంతో ఐక్యమైపోతుంది ఉపాధి ఎదురుగా ఉన్నప్పుడు మనకు ప్రతిబింబం కనపడుతుంది కదా అది మనకు అభిముఖంగా కనపడుతుంది మనకు ఎదురుగా కనపడుతుంది ఈ అభిముఖత్వము మరి దర్పణస్తత్వము అంటే దర్పణంలో ఉన్నట్టు వల్ల కనపడుతుంది మరి దర్పణగత ధర్మాలు ఆ ప్రతిబింబంలో ఆరోపింపబడి ఆ ప్రతిబింబంలో కూడా ఆ దర్పణగత ధర్మాలు కనపడతాయి కాబట్టి ఈ ధర్మాలు ఏవైతే ఉన్నాయో అభిముఖత్వము ఆ దర్పణస్తత్వము మరి ఇంకా ఏమైతే ధర్మాలు ఉన్నాయో అవన్నీ మిథ్యా కానీ ప్రతిబింబం మిథ్య కాదు దర్పణాన్ని తొలగదీసినట్లయితే ఆ ధర్మాలన్నీ మిథ్య అయిపోతాయి బాధింపబడతాయి కానీ ప్రతిబింబం మాత్రము బింబంతో ఐక్యమైపోతుంది అంటే ఆ ధర్మాలను బాధ చేసి బింబంతో ఐక్యం చేస్తున్నాం కాబట్టి ఇక్కడ బాధ సామానాధికారణ్యం ఉంటుంది అట్లే జీవత్వాన్ని బాధ చేసి బ్రహ్మంతో ఐక్యం చేస్తాం కాబట్టి ఇక్కడ బాధ సామానాధికరణ్యం ఉంటుంది అట్లే జగత్తును కూడా ఈ నామరూపాలు ఏవైతే ఉన్నాయో నామరూపాలను బాధ్ చేసి మిత్రత్వ చేసి త్రైకాలిక అభావ చేసి ఈ నామరూపాలు లేవు అస్థి బాతి ప్రియ రూపంలో బ్రహ్మం ఒకటే ఉంది అందువల్ల ఇదంతా బ్రహ్మమే అని బాధ చేత బ్రహ్మవేదం సర్వం వేదం సర్వం అని ఈ విధంగా మనకు శాస్త్రము చెప్తుంది సమానాధికరణ్యమత్రం బాధో మహాసూరిభి మహాసూరిభి అంటే మహాత్ములు విద్వాన్లు ఇక్కడ బాధ సామానాధికరణ్యం ఉంటుంది అని చెప్పారు అయితే మరి ముఖ్య సమానాధికారం చెప్తే ఏమైతే స్వామీజీ అనంటే బాధ సామానాధికరణ్యం కాకుండా ముఖ్య సమానాధికరణ్యం సంభవించదు ఎక్కడ జగద్బ్రహ్మలకు అని చెప్తున్నాడు ముఖ్యార్థ అనుపపత్తిహేతుకత గత్యంతరాదర్శనాత్ ముఖ్యార్థము అనుపన్నం అవుతుంది అంటే ముఖ్య సమానాధికరణ్యము అనుపన్నం అవుతుంది సంభవించదు అక్కడ అందువల్ల గత్యంతరాదర్శనాత్ బాధ సామానాధికరణ్యం కంటే వేరే గతి లేదంటాడు ఇంకో మార్గం లేదు అందువల్ల బాధ సామానాధికరణం చేతనే ఈ జగత్తంతా కూడా బ్రహ్మముంది అని వాక్యార్థ విచారణ ద్వారా నిర్ణయించబడుతుంది అంటే నామరూపాలను బాధ్ చేసి ఆ అధిష్టానమైనటువంటి ఏదైతే అస్థిభాతి ప్రియ రూపంలో బ్రహ్మముందో అదే అవశిష్టమై ఉంటుంది ఆ బ్రహ్మమే ప్రాంతీకాలంలో ఈ జగత్ రూపంలో కాబట్టి ఇదంతా బ్రహ్మమే ఈ విధంగా బాధ సామానాధికారణం చేత తెలుసుకోవాలి ఎక్కడ ఈ బ్రహ్మ వేదం సర్వం ఆత్మవేదం సర్వం ఎక్కడెక్కడ జగత్ బ్రహ్మల యొక్క అభేదం చెప్పబడి ఉందో అక్కడక్కడ ఈ బాల సామాన అధికారణం చేత అంత బ్రహ్మమే ఉంది అని నిర్ధారణ చెయ్యాలి సర్పస్తవ తేదాంత వాక్య సర్పాన్ని బాధ్యసినట్లయితే అక్కడ మిగిలింగెవరు అధిష్టానమైనటువంటి రజ్జువే అదే విధంగా వేదాంత వాక్యాల్లో కూడా తెలుసుకోవాలి అని అతిదేశం చేశాడు